ఇంకా పద్నాలుగు కావునది కూడా ఇప్పుడు పదమూడు చెప్పాలి సృష్టాన్న మంత్రహీనమక్షిణం శ్రద్ధా విరహిత యజ్ఞం కామ సంపది రోడ్డు మీద లౌకికమైన విషయాలను చేస్తూ విజ్ఞప్లు చేస్తూ మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ భోగాలు అనుభవిస్తూ ఉంటే దాన్ని పట్టుకుని నిందించటం కాదు ఇక్కడ అది దాన్ని నిందించటానికి భగవద్గీత అది ధర్మశాస్త్రాలు అందిస్తాయి అలా చేయకూడదు కల తప్పది అది తామసమైనటువంటి వ్యవహారం ఉండకూడదు భగవద్గీతలో ఏం చెప్పబోతున్నారంటే పెద్ద పండు వేసేసి దానికి ఎలక్ట్రిక్సి పాల్పెట్టేసి ఏమో బొమ్మలు ఏవో బొమ్మలు ఎన్ని బొమ్మలు ఆ బొమ్మలు అన్ని ఎన్ని బొమ్మలు ఎక్కడ రోడ్డు ఎటుకించినా బొమ్మలే రోడ్ ట్రాఫిక్ గడ్డు ఊరేగింపు ఊరేగింపు చేసి మొన్నడు ఆ బొమ్మల్ని రోడ్డు పక్కన పారెత్తి లేచేటప్పుడు ఓ చేయలేని శివుడు ఓ తోడల్ విఘ్నేశ్వర స్వామి మీరు అందరూ పక్కన దర్శనాలు ఇస్తూ ఏదైనా బొమ్మలు అక్కడ ఉన్నాయి అంటే ఊరే ఉంది రోజు వస్తాం దాంట్లో ఏదైనా కొంత మంచి ఉండేమో అని నేను ప్రయత్నం చేసుకోండి బహుశా అవసరమేమో ఇది అని అనిపిస్తుంది అని చూసే ప్రయత్నం చేయడం కానీ లోతుగా ప్రశీలిస్తే వాటి అటువంటి పబ్లిక్ డిస్ప్లే అసహసంగా చేసేటువంటి దైవ కార్యక్రమాల వల్ల కలిగే ప్రయోజనం ఉన్న అవసరం కానీ వల్ల కలిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుందా అని అనిపిస్తుంది నిన్న నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరు దీపాలు దిద్దీపాలంకారాలు అవన్నీ కూడా చేసి రోడ్లన్నీ కవర్ చేసేసి బొమ్మలు పెట్టేసి దీన్ని అంతా అలంకారం నేను ప్రశ్న అడుగుదాం అనుకున్నాను ఏంటంటే దేవుడు బొమ్మ రోడ్డుకు అడ్డంగా పెట్టాయి అడ్డంగా దేవుడు బొమ్మ పెట్టాయి పెద్ద బొమ్మ స్తంభం రోడ్డు కల్వేసి స్తంభాలు ఆ స్తంభాలకు మధ్యలో దేవుడు బొమ్మ పెట్టేసి దానికి ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉంటాయి కదా వాటి నుంచి ఎలక్ట్రిసిటీని హుక్ హుక్ చేసినటు హుక్ పెట్టి ఎలక్ట్రిసిటీని ఇల్లీగల్ గా క్యాప్ చేసి Kr дрtoi par κα нормculation That means there is one ispurいる querida. Is it religion Is that religion It's not religion. It is controlled when you were talking and you talked about it. And with theיי para Vedat what means religion ఎలా తెలుసుకుంటా అని చెప్పండి వాటిని రెలిజియన్ అంటే ఎలా తెలుసుకుంటారు ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన ఒక రెలిజియస్ట్ హెడ్ అనో రెలిజియస్ట్ ప్రీచర్ ప్రసిద్ధి చెందిన ఒక ఆయన కొట్టుకుంటారు కొట్టుకుంటే ఆయన ఎలా చెప్తాడు ఇదిగా రెలిజియన్ అది రెలిజియన్ స్వీకరిస్తారు ఈ సెలిజియన్ అది రెలిజియన్ ఒకటిందా అంటే ట్రూ ట్రూ రెలిజియన్ యథార్థమైన ధర్మం అవుతుందా ఎందుకంటే ఇంకొకటి విశ్వాసాన్ని మీరు అందిపుచ్చుకున్నారు అతని నమ్మకాన్ని మీరు అందిపుచ్చు అతను ఆ నమ్మకాన్ని ఎక్కడి నుంచి సంపాదించాడు ఇంకొక విద్య అతను అందిపుచ్చుకున్నాడు ఆ ఇంకొకరు ఎక్కడి నుంచి సంపాదించాడు మరొకటి విద్య ఆ నమ్మకాన్ని అతను సంపాదించాడు ఈ ఒరిజినల్ మిస్చీఫ్ నేత ఒకడు ఉంటుంది కలిగి వచ్చింది అంత ఈ పరంపర ఈ దిజియన్ అదే రిలిజియన్ అంటే మీరు రెలిజియన్ అంటే ఏమిటి వాస్తమైన ధర్మం అనగా లేని అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు వేయవలసిన ప్రశ్న చేయవలసిన పరిశీలన మీరు అనుకున్నట్టుగా ఉండదు వేయవలసిన ప్రశ్న ధర్మం అనగానేమి అని కాదు అది కాదు వేయవలసిన ప్రశ్న ధర్మం అనగానే అంటే ఉడవకాయ మీకు ధర్మసిద్ధు పుస్తకం ఇస్తారు దాంట్లో ఉన్న పారాగ్రాఫ్ ఉన్న విషయాన్ని మతిపోతుంది ఇది ఎక్కడ దుస్మాన ధర్మం ఇలా ఉండే విట్రబాబు అని మీరు కంగారు పడిపోతారు కాబట్టి ధర్మం అనగానేది ఐ ఇట్స్ నాట్ ఐటూ వెరీ మటి సే అనేది ప్రశ్న కాదు మరి ప్రశ్న ఏ ప్రశ్న ఏది ధర్మము కాదు ఏదియన్ కాదు అని ప్రశ్న వేయాలి ఏది ధర్మము అని ప్రశ్న వేశాడు అనుకోండి అంటే అర్థమేంటి ఇంకొకళ్ళు థింకింగ్ అని మీరు మీరు మునుగు పుచ్చుకుని దాన్ని ఫాలో అవడానికి ట్రై చేసుకున్నట్లు అర్థం మీరు సొంతంగా ఆలోచించడం ఏమి వాట్ ఈస్ రిలీజియన్ అనే ప్రశ్నలో ఇస్ నో థింకింగ్ ఆన్ యువర్ పార్ట్ ఇన్ వాట్ ఈస్ నాట్ రెలిజియన్ అని మీరు ప్రశ్న వేశారనుకోండి అప్పుడు మీరు స్వతహా స్వతంత్రంగా పరిశీలించుకున్నట్టు అర్థం ఎవడైతే వాట్ ఈజ్ నాట్ రెలిజియం అనే ప్రశ్న వేసుకుంటాడో వాడు ఎప్పుడు మోసపో ఏ పుస్తకము వాడిని మోసం చేయలేదు ఏ ఏ మతాధికారి ధర్మాధికారి పీఠాధిపతి మఠాధిపతి ఎవరిలో కూడా వాడిని తప్పు దారి పట్టించాలి వాట్ ఈస్ నాట్ రిజియన్ అని మీరు ప్రశ్న వేసినట్లయితే ఎవడు మిమ్మల్ని తప్పు దారి పట్టించాలి లేదు ఇప్పుడు ఒక ఆయన చేస్తే ఇది రెండి అని అన్నాడు అనుకోండి ఇమీడియట్ గా మీకు అర్థమైపోతుంది అది ఈ స్వప్న ఒక బిలీఫ్ అండ్ మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ బిలీఫ్ రెండియం అని మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు అని మీరు ఆలోచించినప్పుడు నో అని మీద అంశం వస్తుంది ఎందుకంటే బిలీఫ్ జనాన్ని వెడతీస్తుంది డివైడ్ చేస్తుంది సమాజాలను డివైడ్ చేస్తుంది మీకుండే బిలీఫ్స్ మీకుంటాయి క్రిస్టియన్స్ ఉండే బిలీఫ్ వాళ్ళకుంటాయి ఎవరి బిలీఫ్స్ వాళ్ళని సో ఉంది అని అంటే అప్పుడు మీరు ప్రశ్న మీకు ఏమనిపిస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మేబీ బిలీఫ్ ఇస్ ఆర్జియన్ అని మీకు అప్పుడు మీరు స్వతంత్రంగా ఆలోచించే ప్రయత్నం చేస్తాం అటువంటిదిలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడా అన్నాడు అనిపిస్తాం అలాంటి దేవతలు చెప్తున్నాడా అయినా అని అనిపిస్తాం యజ్ఞం పరిచక్ష తామసం యజ్ఞం పరిచక్ష పరిచక్షత అంటే బహువచనం చష్టే చక్షతే బహువచనం మహాత్ములు శంకరు కథ ఏంటి అని బహితులు రాశారు మహాత్ముడు ఇటువంటి పూజలను ఇటువంటి యజ్ఞాలను ఎక్కడైనా జరుగుతుంటే దానిని తామసయజ్ఞము అని వర్ణిస్తారు శాస్త్ర పరిశీలించడం కదా ఇది తామసమయ్యా ఇది దీంట్లో విలువ ఏమీ లేదు సుమ అని వర్ణిస్తారు తామసము పది చక్కీ యజ్ఞం వాళ్ళు పండలో ఏదో వేసి విక్రీకుల్ని పెట్టి అగ్నిహరహురాలను వేల్చి డబ్బాలకి డబ్బాలు మేకుల్ని పట్టుకొచ్చి ఆ డబ్బాలి ఓపెన్ చేస్తూ ఉండడం గిన్నెల్లో పోస్తూ ఉండడం ఇంపుల్లో పోస్తూ ఉండడం అలా చేసుకున్నారు రోజంతా అదే పని ఉన్నారు మైపు పెట్టేసి హయాలుగా చేసేస్తున్నారు అయినప్పటికీ కూడా దాన్ని ప్రశంసించట్లయితే శ్రీకృష్ణుడు దాన్ని ఆయన చాలా పలుఖమైన పదజాలంతో నిందిస్తున్నారు ఎటువంటి యజ్ఞమై ఉంటున్నది విధి అనేందు విధి ఉండగా ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఒక పూజ చేసినా ఏం చేసినా దాంట్లో విధి ఉండాలి నేను నిన్న ఫుట్పాత్ మీద నడిపిన తో ఒక విందూరం చూశాను ఫుట్పాత్ మీద ఆయన ఒక షాప్ నడిపించేస్తాడు ఫుట్పాత్ ఆ ఫుట్పాత్ మీద మనం నడిస్తే కొడతాడు మనం అక్కడ ఫుట్పాత్ మీద వేసిన కుర్చీలో కుర్చీని ఇడ్లీలో వడ ఆర్డర్ చేసి తిని డబ్బులు ఇచ్చి బయటపడితే అతనికి ఏ అభ్యంతరాలు వెళ్తాను మీరు అలా నడిచి వెళతానంటే మాత్రం మర్యాద దాత ఫుట్పాత్ మీద నడిపించేస్తున్నాడు షాప్ పైగా ఉట్పాత్ దాటి వచ్చేసి త్రీ లెఫ్ట్ త్రీ లెఫ్ట్ ని అద్దం పెట్టేసి నాలుగు కుర్చీలు వేసి సెటిల్ చేసేస్తుంది ఈ తిని వాళ్ళందరూ హోటర్లని సైకిల్ అనే సైకిల్ వేయ మోటార్ సైకిల్ వాటి అన్నింటినీ కూడా ఫ్రీ లెఫ్ట్ లో వాళ్ళు పాస్ చేసేసి కవర్ తీసుకోవాలి ఏమండీ అదంతా పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్ లో ఈస్ రన్నింగ్ ది షాప్ ఆ షాప్ కి ఎక్కడ ఉంటుండదు ట్యాక్స్ ఉండదు ఏ విధంగా షాప్ పేరేవి కానీ విషయం పేరు తర్వాత చెప్తా రోడ్డు షాప్ నడపడం ట్యాక్స్ కట్టకపోవడం తర్వాత జనాల కన్వీనియన్స్ తో సంబంధం లేకుండా రెండు అక్రమం చేసి వ్యాపారం చేసేయటము ఇజ్ ఇట్ ఇట్ ఇస్ నాట్ సెటిల్లీ ఇట్ ఇస్ నాట్ రిలీజియన్ కానీ షాప్ పేరు ఏంటో తెలుసిన శ్రీ సాయి శ్రీ సాయి దత్త పంచముఖి టిఫిన్ సెంటర్ ఎలా ఉండదు ఇజ్జట్ రెలిజియం ఏమండి శాస్త్రీయాలు ఈజ్ దట్ వెల్జీ దత్త సాయి పంచముఖ సాయి దత్త పంచముఖి టిఫిన్స్ అంటారు ఆయన పొద్దల్ని వచ్చి అగరబత్తులు వెలిగించి గలా పెట్టి ధూపమాగ్రహ ప్రయోజనం చేసి ఆయన వ్యాపారం మొదలుపెడితే ఈజ్ దట్ వెళ్ళి సాయి దత్త పంచముఖి ఈజ్ దట్ వెల్జియం ఆలోచించండి పెద్దలు దిమాజీ ఆర్ బాధ క్రేజీ విధి విధి ఎందుకంటే బిలీఫ్ తోటి చేసేటువంటి కర్మకి విధి దాని బ్యాక్బోన్ విధి లేకపోతే దానికి ఏమీ లేదు విధి ఉంటే సమ్ సమ్ బ్యాక్బో సమ్ స్ట్రక్చర్ ఇస్తే అదే కాదు ప్రమాణ సం ప్రమాణ ఇస్తాయి ఓకే వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం ఎవరో ఋషులు చెప్పారు మేము చేస్తున్నాం అని మీకు సమ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది విధి లేని యజ్ఞము యుద్ధం అయితే సపోజ్ సమరీ స్టార్ట్ శ్రీ శ్రీ సాయి దత్త పంచముఖి షోడశకుండ మహాయుజ్ఞము అని పెట్టి నేను మొదలు పెట్టాను అనుకోండి ఇక్కడ ఓ పందిరు వేసి ఆ రోడ్ అంతా మొదలు పెట్టాను అనుకోండి అలాగే చేయొచ్చు ఎన్ని సమస్య ఏం కాదు ఈ హాల్లో భోజనాలు ఏర్పాటు చేయచ్చు రోడ్డు మీద చేయండి ఆ రోడ్డంతా తగ్గేసి స్తంభాలు పాటిస్తే విజ్ఞానం చేసేవచ్చు విద్యుత్ అక్కడ చేసేదానికి విద్య ఉండదు అసృష్టాన్నం అంటే ఊరికే నిపుల్లో నెయ్యిపోయడం మంత్రాలయంలో మైపుల్లో చెప్పడమే తప్ప ముఖ్యవాడి ఈ రెండు మెతుకులు పెట్టేటువంటి వ్యవస్థ ఉండదు విద్యలో విద్యుత్ చేసిన భోజన వ్యవస్థ చేయాల్సి ఎవరైతే వంద మంది వస్తారు వెయ్యి మంది వస్తారు వీళ్ళందరికీ ఉన్నప్పుడు మీరు యజ్ఞం జోలుకు వెళ్ళకూడదు కాబట్టి అన్నాన్ని ఏర్పాటు చేయాలి మంత్రహీనం మంత్రం లేకుండా యజ్ఞం ఉండదు ఇది ఒక ఆయన పురోహితుడు మంత్ర మంత్రం చెప్పేవాడు వేరు నెయ్యి వేసేవాడు వేరు చూసారా అసలు అదే తప్పు మంత్రం చెప్పిన వాడే నెయ్య హోమం అద్వైతుడు మంత్రం చెప్పి హోమం చేస్తాడు అంతేకాని మంత్రం ఇంకొకరు చెప్తాడు హోమం చేసేవాడు ఇది కాదు ఈ మంత్రం చెప్పి ఆయన ఈసారి కోనం వచ్చింది అది ఆయన దాంట్లో మాట్లాడేస్తున్నాడు ఈ నెయ్యి పోసేస్తున్నాడు పోటీ మంత్రం చెప్పి కూడా ఏం చెప్తున్నాడు ఇది కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలుగు ఒక సానుత చాలా మంచి సానుత ఇప్పుడు దేని చెప్పి దేని అంతా This is a can of worms, so if you have a can of worms, if you so, open that can, as long as it is a can of worms. Mantra-he-yam, adakshinam, dakshinam. So, dakshinam is just that. So, it is a kundam, kundam is a nirmanam, rathasuruk-shurumamulu, manvena patra-lumta. తృప్ లేదు సృమం లేదు అన్నిటికీ ఒక పెద్ద కొట్టుకుని నెయ్యి వేస్తూ ఉండడం కాదు విధి ప్రకారంగా నడవాలి తర్వాత దిక్కు ఉత్తర దిక్కు వైపు హోమం చేయాలి దక్షిణ దిక్కు వైపు హోమం చేయాలి అలా ఉంటుంది ఉత్తరైన దుహోతి అని ఉంటుంది ఉత్తరం వైపు హోమం చేయాలి ఇవి ఊకే పోస్తూ ఉంటాయి ఉత్తరం లేదు దక్షిణం లేదు తర్వాత ఆసనం కూడా విధి ఉంటుంది హోతి నిలబడి ఉత్తరం వైపు తిరిగి హోమం చేయమని ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి నిలబడి ఉత్తరం వైపు తిరిగి హోమం చేయాలి ఆ పద్ధతి వన్ హోమం కాబట్టి నిలబడి చేయాలా సూక్ష్మి చేయాలా అటువంటి విధులు ఉంటాయి అవన్నీ కూడా పాటించాల్సి తర్వాత దేవత మారినప్పుడు నియమం మారుతుంది ఒక్కో దేవతకి ఒక్కో నియమం ఇప్పుడు అగ్ని ఉండనుకోలేదు హోమద్రవ్యము నెయ్యి ఇంద్రుడు హోమ ద్రవ్యం తెలుగు అలాగా ద్రవ్యాలు మాత్రం కాబట్టి ఈ తామసయజ్ఞంలో వీటినన్నిటినీ కూడా వాళ్ళు ప్రక్కన పెడతారు ఇవేమీ ఉండవు ఇప్పుడు నేను చెప్పినవేమీ కూడా తామసయజ్ఞంలో భాగంగా ఉండవు కానీ విధిహీనం తర్వాత అసృష్టానం అన్న దానికి ఈ వచ్చిన వాళ్ళందరికీ ఊరికే భోజనం పెట్టడం అనవసరం అలా సత గు గురువు అని వీళ్ళు ముందే నిర్ణయం చేసుకుని వాళ్ళ భోజనాలు ఏమి వాళ్ళు చూసుకుంటారు తప్ప వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం అదేమీ ఉండదు అలాగంటేమి ఉండదు సో అలాగే ఏమన్నా ఇక్కడ భోజనం ఏర్పాటు ఏమైనా ఉందంటే ఏమన్నా ఇక్కడ ఏ ఏర్పాటు లేదు అదండి అక్కడ కిచెన్ అది పురోహితులకు మాత్రమే కీర్తులకు మాత్రమే నీ భోజనాలు ఇక్కడ వెళ్ళండి అలా సరే మంచి ఉంటారు తర్వాత అదక్షిణము దక్షిణ లేకుండా ఏం చేస్తాం అంటే దక్షిణ ఇవ్వ దక్షిణలో బాగా కక్తి చేసి అసలే దక్షిణ ఇవ్వకపోవడము లేకపోతే చాలా తక్కువ దక్షిణ ఇవ్వడము చేస్తాం ఒక ఆయన రుక్మి అందరినీ చూపించి పొట్లాలు కట్టి దక్షిణ ఇస్తారు ఆ పొట్లల్లో ఒక ఎంతంతో కవర్లో పెట్టిచ్చివారు ఇప్పుడు వచ్చిన కవర్లో పెట్టి పొరుగు వాళ్ళకి కవర్లో ఉండటంతో పొట్లాలు కట్టి చీవర్ ఒక ఆయన పట్టణంలో అర్ధ రూపాయలు అదేవి అందరికీ దక్షిణ ఇరవై రూపాయలు ఇస్తూ నాకు అర్ధ రూపాయలు ఇచ్చారు ఏమిటి అంటే మరి మీరు అప్పట్లో ముప్పై రూపాయలు అప్పు తీసుకున్నారు కదా ఇచ్చారామని అది మినహాయించుకున్నారు కాబట్టి అప్పు వసూలు చేసుకోవటానికి యజ్ఞాన్ని సాధనంగా వాడుకోకూడదు అదక్షిణం దక్షిణమేది యజ్ఞం భాష్యతారు లేవటో అది చూడండి విధిహీనం యథా విపరీతం సో శాస్త్రంలో ఏ చోదన కలుదో ఆ చోదనంతనే కూడా నెగ్లెక్ట్ చేసి ఉపేక్ష చేసి దానికి విపరీతంగా చేయుత అసృష్టాన్న బ్రాహ్మణేభ్యో నృష్టం నత్తమన్నం ఎస్ యజ్ఞే సృష్టాన్న తమ్ అసృష్టాన్నం ఇప్పుడు కూడా ఇటువంటి యజ్ఞము ఇత్యాది కార్యక్రమములు చేసినప్పుడు విద్వాంసులు పండితులు సాధువులు సంతులు మొదలైన మహాత్మను ఉంటారు వీళ్ళందరికీ వేదము ధర్మము పరమాత్మ వాటితో సంబంధము గలవారు సంబంధం పెట్టుకున్న వారు కనుక బ్రాహ్మలు బ్రహ్మ అంటే వేదము బ్రహ్మ అంటే పరమాత్మ ఆ రెండు పదాలు బ్రహ్మతో సంబంధం బ్రాహ్మణ కాబట్టి అటువంటి వాళ్ళకి భోజనం పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు కృషికేష్ వెళ్తారు గంగ ఉంటుంది గంగలో శ్రాద్ధం చేసి శ్రాద్ధం చేయొచ్చు లేదా అంటే ఏదో ఇక్కడ ఏదో పట్టుకెళ్తారు ఏదో సంచయనం చేసేదో అంటారు ఆ కొండలో పట్టుకెళ్లి గంగలో కలిపి లేచ వచ్చి మీ టిఫిన్ మీరు చేసిన లేచకారానో అలా చేయకూడదు అక్కడ ఉన్న సాధు సంస్థితి ఏదో చిన్న భోజనం పెట్టి ఏర్పాటు చేయాలి భండార అంట వాళ్ళ గురించి ఏదైనా భోజనం ఏర్పాటు చేయాలి ఆ భోజనం లేకుండా శాభ్య కార్యక్రమంలా పూర్తి చేసి అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ అసృష్ట అన్నం సో అన్నాన్ని మనం నలుగుతూ ఇవ్వాలి సృష్ట అంటే సో అన్నం లేకుండా భోజనం యజ్ఞం పూర్తి అవుతుంది వీళ్ళందరికీ ముఖ్యంగా భోజనాలు పెట్టడం ఎందుకండి వాళ్ళు సోమర్కోతులుగా తయారవుతారు స్థా భోజనం పెడితే అనే ఆర్గ్యుమెంట్ని యజ్ఞముందర్భంలో మనము ఉపయోగించబు అసృష్ట తర్వాత మంత్రహీనం మంత్రత స్వరతో వర్ణత వియుక్తం మంత్రహీనం ఆయన అంతా పగడ్బందీగా చెప్పారు మంత్రం అసలే లేకుండా హోమాలోకి చేయటం చాలా తక్కువ అయితే మరి మంత్రం మైకి పెట్టి చెప్తారు మైపు పెట్టి చెప్తారు మైక్ అనవసరం పాని మైక్ కానీ మంత్రం చెప్పేప్పుడు మైకుండికి గురువు వాళ్ళందరికీ మంత్రం కాదుగా మంత్రం పురోహితుడు హోమానికి మంత్రం కాబట్టి అక్కడ మైపు పెట్టడం ఆవశ్యకమా ఆ మైపు ఒక ఒక డబ్బా ఉంటుంది కదా మైక్ లో మైక్ దాన్ని మైక్ అంటారు దీన్ని మైక్ అంటారు దీన్ని అంటారు అయితే దాన్ని లౌడ్ స్పీకర్ అంటారు దీన్ని మైక్ అంటారు లౌడ్ స్పీకర్ లౌడ్ స్పీకరు మార్కెట్ లో అటువైపోయి ఇంకో లౌడ్ స్పీకర్ మార్కెట్ వచ్చి పెట్టడం అనవసరం కదా మార్కెట్ లో పోయి వాళ్ళకి మీరు ఏ మంత్రాలు చెప్పారు ఏమి వాళ్ళకి ముందుగా అనవసరం కదా లోపలికి వచ్చిన వాళ్ళ కోసం పెట్టుకోవాలి చాలా కాబట్టి ఒకవేళ పది మంది ఉన్నారని మైపు పెట్టినా అది లోపలికి పరిమితమై ఉండాలి తప్ప అలా మైకు ఊళ్ళో వాళ్ళకి పెట్ట నేను ఒకసారి ఎవరో నా వెంట పడి పడి పడి పడి నీరు వచ్చి తీరాలి వచ్చి తీరాలని నన్ను బాగా మొహమాట పెట్టేస్తారు నో అనడానికి కూడా ఒక పద్ధతి నో అన్నాను కదా ఇప్పుడు నో అనొద్దని నేను ఏదో మొత్తానికి ప్రారంభం బాగులేదు వెళ్ళాను భగవద్గీత ప్రసంగం ఆ ఇంటికి ఎవ్వడం లేదు నేనే ఉన్నా దేవాలయంలో వచ్చిన వాళ్ళు అందరూ గంటలు కొట్టేసుకోవడం లేచక్క తప్ప ఈ ప్రసంగం కోసం ఆయన వాడు ఈ ఆర్గనైజ్ చేసిన వాడు మైతి ముందా రండి ప్రసంగం మొదలు స్వామి గురించి కూర్చున్నారు రండి ఏంటోటే అందరూ చూడమును అక్కడి నుంచి ఓ దండం బారేసి లేచకపోతున్నాం మంచిది మొత్తానికి ఎలా అయితేనే సాయం పట్టి ఆయన భార్యని పిల్లడిని పిల్లాడిని పుట్టుబల వాడిని వెళ్ళే వాడిని వర్లాదల మందిని ఫోకేసక్కడ కూర్చోబెట్టారు సరే వీళ్ళైనా బాగా కూర్చున్నారు కదా అప్పుడు ఎట్లాగే చెప్తాము వచ్చిన పని కూర్చొని చెప్తాము నేను నా పని మొదలు పెట్టాను మొదలు పెడితే లోపల మైపు లేదు ఆ లౌడ్ లోపల లేదు అది అటు మార్కెట్ వైజ్ నేను అన్నాను ఏమిటండి వీళ్ళకి లేని లౌడ్ స్పీకర్ మార్కెట్లోకి పెట్టారు ఏమిటండి అమ్మ అంటే కాదండి మార్కెట్ లో వాళ్ళు కూడా నిలిచే వాళ్ళ చెవిలో కూడా పడితే వాళ్ళు కృతాస్థలు అవుతారు నేను చెప్పాను ఏం తప్పించి ఎవరు దొరకలేదు అందరూ రావని చెప్పేసేసి అందరినీ నోదటించేసుకుని నా దగ్గరికి వచ్చి నన్నేమో వేళ జిర్ముఖాన్ని చేసి నన్నేమో ఇలా మార్కెట్ లో పోయేవాడి కా భగవద్గీత అని ఇంకే ఎప్పుడు అటు కేసు కూడా చూడాలి కాబట్టి ఈ మైకు రోడ్డు మీదకి మైపు పెట్టాం దాంట్లో మంత్రాలు చూస్తాం బయకుడు దా మంత్రం తర్వాత ఒకప్పుడు పైకి చెప్పాలంటే భయకుడు ఇవ్వడం ఒకసారి రోజు రోజుల్లో ఒక ఆయన సేపు రికార్డు గొప్ప సేఫ్ రికార్డు ఎంత పెద్ద సూట్ చేస్తుంది అప్పట్లో దాన్ని మేము వీ ఇచ్చు అలా ఉండి మాకు అదే గొప్ప యంత్రం నేను ఇంకా యంత్రం అనే అది పైగా రికార్డు చేసి మళ్ళీ కనిపిస్తుంది సరే ఏమో ఎలారా మంత్రం చెప్పు అని గురువు గారు అంటే నేను చెప్పాను నాకు ఆ మంత్రం కూడా శువో శివో హాత నా సువ్యాసం అంటూ ఒక అనువాదం చెప్తాను అనువాదం చెప్తా మధ్యలో స్వరం తప్పు చెప్తాయిన తర్వాత ఇప్పుడు అలాంటి స్వరం చెప్పి సద్దే చెప్పేవాడు గురువు అంటే ఈ మైక్ ఈ క్షేత్రికార్డు చూసేవాడికి దాకా ఎక్సైట్మెంట్ లో ప్రవేశ అందే మళ్ళీ అది వినిపించాడు నేను చెప్పింది నాకు వినిపించాలి నేను ఆశ్చర్యపోయాను అప్పుడు నేను మాట ఉన్నాను వీళ్ళు వాజేంద్రియాల్ని వీళ్ళు వశం చేసేసుకున్నారు అనంత టేప రికార్డు మొట్టమొదటి సార్ మళ్ళీ ఆ తప్పు స్వరం వచ్చింది సో చాలా సిద్ధిపెట్టుకోవాల్సి వచ్చింది తప్పు స్వరం చెప్పడము గురువు గారు వినడము టేపరి కార్డు రికార్డు కూడా ఇపోవడం చాలా సిద్ధిపడాల్సి వస్తుంది తర్వాత నేను ఇంకోటి గమనించా ఈ రోజుల్లో ఎవరు కూడా తప్పు చెప్పడానికి సిగ్గు పడడం మానేశారు సిగ్గు లజ్జ ఈ రెండు విడిచిపెట్టేసా అలా అంటారా అలా అది ఒక ఎక్స్ప్రెషన్ తెలుగు అలా అంటారు ఎందుకు పెడతారో అలాగద్దు ఆ సిగ్గు లేదు లజ్జ లేదు మంత్రం ఏదో ఇంటికి చెప్పేయటమే తప్పు తప్పు ఉప్పు ఉప్పు మంత్రో హీన స్వరతో వర్ణతో వా అనో మంత్రం ఉంది అది కోర్చేస్తున్నారా మంత్రమే లేకపోవడము ఒకవేళ మంత్రం ఉన్నా స్వరతో వర్ణతో వియుక్తం దాని స్వరాలు తెలియజేయలేకపోవడము వర్ణాలు కూడా చాలా సుఖానంగా చెప్తా ఉన్నా చెలు డుతున్నాయి ఎవరైనా మంత్రం చెప్తుంటే ఇది కేసు మంత్రం చెప్తుంటే ఆడుకోవడం అన్నట్టుగా ఉంది తప్ప ఎందుకంటే మంత్రం చెప్పేవాళ్ళు దాన్ని వల్లించి చెప్పి రోడ్లు వెళ్ళిపోయాయి ఇప్పుడు మంత్రాలు వల్లించి ఓపిక ఎవరికీ లేదు తర్వాత ఈ మంత్రాలన్నిటికీ సంస్కృతం నేర్చుకునే అర్థం నేర్చుకోవాలి మనం అనే ఉత్సాహం మంత్రం చెప్పిన వాళ్ళు ఏనాడు కూడా సంస్కృతం నేర్చుకోవాలని అనుకోకపోవడము ఇది ఆధునిక కాలం ఒక విద్యురం సో చాలా చిత్రమైన విషయం ఇది ఇటువంటి పరిస్థితి ఎక్కడున్నా అని ఎవరో మహాత్మలు చేసి ఇటువంటి పరిస్థితి ఇస్లాంలో ఉంది హిందూయిజంలో ఉంది క్రిస్టియానిటీలో లేదు అని చెప్పాడు క్రిస్టియానిటీలో వాళ్ళు పూర్వము ప్రేయర్స్ అన్ని లాటిన్ లో ఉంది లాటిన్ గ్రీకు లో ఉంది వాళ్ళు వెంటనే ఏం చేశారంటే నో నథింగ్ బేజ్ లాటిన్ లో మనం చదివి ఏం చేస్తా ఉన్నాయి మనకి ఏమర్థం కానీ లాటిన్ అది నిజాత వాళ్ళు ఏం చేశారంటే లాటిన్ నుంచి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేస్తుంది తర్వాత కూడా ఇంగ్లీష్ బైబుల్స్ వాళ్ళు పెట్టారు నిజేత మీకు శాస్త్రం వీళ్ళు చదివినప్పుడు ఇంగ్లీష్ బైబుల్ కవుతారు లాటిన్ బ్రైబులు అసలు వ్యాటికన్ లో ఉంటున్నాయి ఎవరిలో కొంతమంది లాటిన్ చదువుకున్న వాళ్ళు వ్యాటికన్ లో కూర్చున్నారు ఆ లాటిన్ బైబుల్ని వాళ్ళు చదువుతారు పోపు గారు వాళ్ళు చదువుతారు ఇక ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లాటిన్ బైబుల్ కనపడదు ఎవరికి తెలియదు లాటిన్ ఎందుకంటే మనకి ఏదైనా దాని పేరు ఏంటి గ్రీక్ అండ్ లాటిన్ ఎవరికి తెలియదు మనం దానికి ఇంకో మాత్ర అనవచ్చు శాస్త్రీయ ఎవరికైనా ఏమీ తెలియదు అనుకోండి ఇది శాస్త్రీయ పరిశీలింగ్ అని అంటే సరిపోతుంది అలా అనలేదు గ్రీక్ అండ్ లాటిన్కే వచ్చిన ప్రశ్న వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడు తర్వాత వాళ్ళు ఇంకొక అదే ఒర్రబడిలో ఇప్పుడు మీరు తెలుగులో ఇక్కడ మీరు వెళ్ళినట్లయితే ఏదైనా మాస్కి ఎంతైనా వెళ్తే చర్చిస్తున్నాం తెలుగులో ఉంటుంది అంతా కూడా తెలుగులో స్వచ్ఛమైన తెలుగు మొన్న ఒక డిస్కషన్ చూశాను ఒక హిందూ ధర్మాచార్య క్రిస్టియన్ ఫాదరు ఆయన పేరు ఏదో ఉంది రంజిత్ ఓఫిర్ అని ఆయన ఈయన వీళ్ళిద్దరు డిస్కషన్ నేను ఎక్కడో చూసాను చూస్తే ఈ ఈ మన మన హిందూ ధర్మం రిప్రజెంట్ చేసిన చూసి ఆయనకి తెలుగు ఆ రంజిత్ ఓఫిర్కి వచ్చినంత చక్కటి తెలుగు రాద రంజిత్ ఓఫిర్ని కనపడితేమో మీరు బాగా చదువుకున్నారు సంతోషం తెలుగు బాగా చదువుకున్నారు సంతోషం అని మీరు చెప్పాలన్నా కనుక అంత బాగా మాట్లాడుతుంది అంత స్వచ్ఛమైనటువంటి భాష వీళ్ళు మాట్లాడతారు అతను ఏమన్నాడంటే మీరు మేము స్పృశ్యులమని మీరు భావించినట్లయితే మేము మీ దగ్గరకు వచ్చి కూర్చుంటాము ఏమంటే మహాత్ము సన్నిధిలో పుట్టడమే ఒక మహాభాగ్యంగా మేము పరిగణిస్తూ ఉన్నాము అలా మాట్లాడాలి ఇంకా బైబిల్ని తెలుగులో చెప్తాడు స్వచ్ఛమైన తెలుగులో చెప్పేస్తారు సంస్కృత ప్రధానమైన తెలుగులో చెప్పేస్తుంది సో ఆ రకంగా వాళ్ళు ఏది మాట్లాడినా ఏది ప్రార్థన చేసినా తెలుసుకో అలా మూడవ జాన్లో మూడవ మంత్రంలో నాలుగవ ప్రార్థనలో ఏక దేవాధిదేవుడు ఒకే ఒక దేవుడు మన జగత్తునే సృష్టించినాడు అని ఆయన అలా పోటీ చేసుకుంటారు అదంతా కూడా మనం వేదాంత పాఠమవుతున్నట్టుగా ఉంటాం సో ఆ రకంగా వాళ్ళు చేసే ప్రార్థన యొక్క అర్థాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు ఎవరు తాము చేసే ప్రార్థనలకు అర్థం తెలియకుండా చేసే వాళ్ళు ఎవరు అంటే హిందువులను ముస్లింస్ లో కూడా ఈ రక్షణ ఉందని చెప్పేసి ఒక ఆయన ఎక్కడో భాష వాళ్ళు కూడా అరబీ భాషలో ఏదో ఉంటుంది అది ఏదో వెళ్ళింటే తప్ప ఎంతమంది వాళ్ళు ఎంతమందికి తెలుసా ఎంతమందికి తెలియదు నేను అసలు కామెంట్ ఈస్ హిందీ దే డోంట్ నో వర్డ్ బ్యాక్స్టే అంటే మనకి మనకి వీళ్ళు తమ్ముళ్ళు వీళ్ళు ఉన్నారా అని నేను అనుకున్నాను మన వాళ్ళు కూడా ఏదో చెప్పడమే కానీ దే డోంట్ నో వర్డ్ డ్యాక్స్టై దాంతో ఏమవుతుంది వర్ణము స్వరము స్వరం సరిగ్గా లేకపోవడం అన్ని తప్పు స్వరం అన్ని తప్పు అసలు వింటుంటే చెవులకి చాలా కష్టం ఇంకా వర్ణాలైతే ఇంకా చెప్పలేదు స్వరానికి వర్ణానికి నిప్పు లేకపోతే స్వరానికి చేస్తుంది కన్న తల్లికి తిండి పెట్టనివ్వడు విజపురాలకి సాధిచ్చే ఆ రకంగా ఇప్పుడు వర్ణాన్ని లెక్క చేయ వర్ణాన్ని పట్టించుకోడు స్వరాన్ని రక్షిస్తాడు కాబట్టి ఈ విధంగా స్వరము మత్నము అయోగ్యంగా ఉన్నటువంటి మంత్రాలు చెప్పి యజ్ఞం చేస్తూ ఉంటాం అదక్షిణం దక్షిణారహితం దక్షిణ ఫిక్స్డ్ అయ్యి ఉంటుంది ఈ యజ్ఞాల్లో వైదిక యజ్ఞాల్లో విశేషమే ఉంటే దీనికి ఇంత దక్షిణ దీనికి ఇంత దక్షిణ అని ఉంటుంది ఆ రోజుల్లో రూపాయలు ఉండి ఉంటావు ఇంత వస్తువులే ఉంది హేము దక్షిణ అంట అంటే పాలిచ్చి ఆవు దక్షిణ సో హిరణ్యం దక్షిణ అం అలా సహస్ర దక్షిణం అన్న యజ్ఞం సహస్ర దక్షిణం అని వస్తుందంటే వెయ్యం వెయ్య రూపము దక్షిణం వెయ్యి మాడలు దక్షిణం పెద్ద యజ్ఞం కాబట్టి ఈ యజ్ఞంలో ఈ దక్షిణ ఫిక్స్ అయి ఉంటుంది ఆ దక్షిణని ఇచ్చేస్తారు బ్రహ్మది బ్రహ్మగారికి ఇస్తారు ఆయన నేత ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తారు యజమానుడికి ఏమీ సంబంధం అదంతా కూడా వెల్ ఎస్టాబ్లిష్ అదేమీ ఫాలో అవ్వకుండా దక్షిణ ఇచ్చినట్టు కాదు ఇవ్వనట్టు కాదు ఏదో అవగత అవగా చేస్తూ ఉంటారు కారణం ఏమై ఉంటుంది వీళ్ళు ఇలాగా అజాగ్రత్తగా చేయడానికి కారణం ఏమై ఉంటుంది అంటే కేవలము శ్రద్ధ లేకుండా సరే తామస్య శ్రద్ధ అంటే మరి అలయం ఉంటుంది సో మంత్రం చెప్పకుండా ఆహుతిచ్చేసుకోమని ఆ రకంగా అదక్షిణం ఉత్త దక్షిణ రహితం దక్షిణారహితం పరిస్థితి ఏదైతే దక్షిణని నిర్దేశించి పెట్టినారో ఒక్క అంటే నిర్దేశించబడి ఉండదో ఆ దక్షిణ లేని యజ్ఞం శ్రద్ధ విరహితం యజ్ఞం శ్రద్ధ ఉండదు మనకి చాలా చోట్ల కనపడుతూ ఒక ఆయన శివుడికి అభిషేకం చేసుకుంటే చూశాను నేను బడ్జెట్ తోటికి నూట్లోంచి నీళ్లు తీసుకున్నారు మేడం వాడు ఆ బయట వర్తను ఉంటాడు కదా ఎంత మంది చేస్తాడు ఆ బకెట్ లో తోడి తీసుకొచ్చి ఎదుర్కొండ పెట్టాడు బకెట్ లో పాపం అతను ప్రేమగా శ్రద్ధగా తీసుకొచ్చి బకెట్ ఎదుర్కొంటూ జాగ్రత్తగా పెట్టాడు ఈయన బకెట్ అయితే అక్కడ దేవుడు లింగం పక్కన పెట్టి ఆ పెక్కడంలోనే చిన్న మీద నీళ్లు అతను తీసుకొచ్చిన తన నీళ్లు చిన్నకుండా తీసుకొచ్చాడు ఈయన ఒక చెంబు హుట పట్టుకుని ఆ బకెట్లో ముంచడం ఆ లింగం మీ పోయడం బకెట్లో ముంచడం లింగం మీ పోయడం అయితే ఇంక చెంబు ముల్లగలి స్టేజ్ వచ్చినప్పుడు ఆ చెంబు పక్కన బారేసి బకెట్ తెచ్చి ఆ లింగం మీ కోసేసి మళ్ళీ ఆ బకెట్ అవతల బారేసి ఆ రకం చాలా అశ్రద్ధగా చేయడం ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణం చేశాడు అనుకోండి కళ్యాణంలో ఈ మంగళసూత్రం ఇలా పట్టుకుని అందరికీ చూపించాం దాన్ని చాలా శ్రద్ధగా చేస్తారు ఎవరు చూపిస్తే ఎవరు చూస్తారు గట్టినాక ఓహి హైనా కానీ అది మాత్రం అందరికీ చూడ కాకపోతే పళ్ళల్లో పెట్టి అందరి చేత దాన్ని స్పృశింపజేయడం అంటే దే ఆల్ పార్టిసిపేట్ ఆ మంగళసూత్రాన్ని ధారణ చేసేప్పుడు వీడియోది చూస్తూ ఉంటారు కదా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ధారణ చేయాలి అయితే దానికి ముందు హోమోహృతం ఉంటుంది ప్రధాన హోమం అని అంటారు హోమోహృతం ఆ హోమం చేసేప్పుడు చూడాలి ఎంత అశ్రద్ధ అంటే అంటే మంగళసూత్రాన్ని చూపించడం అమ్మవారికి పట్టు చీర అని అది చూపించడం ఆ లైన్ బోర్డర్ చూపించడం తర్వాత కుంకుమ వేసేప్పుడు కొద్దిపాటి కుంకుమ ఇంత కుంకుమ అక్కడ వద్దడం చందనం పెట్టేప్పుడు ఇంత ముద్ద తీసుకుని నెక్కిమి పెట్టడం ఇలాంటివన్నీ బాగా శ్రద్ధగా చేస్తారు అంటే వీడియోగ్రఫీ ఇన్వాల్వ్డ్ ఇష్యూస్ అన్నీ యాప్ గా ఇవన్నీ బాగా శ్రద్ధగా చేస్తున్నారు కానీ హోమం ఉంటుందని ముందు అసలు హోమం అయితే కానీ ఇవన్నీ చేయడానికి వీలే ఉండదు ఆ హోమాన్ని మాత్రం ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధగా చేయడం ఇటువంటి హోటల్ తర్వాత అదే ఢిల్లీలో సూచిస్తున్న దీన్ని ఇదేమో అవుతోంది ఇది పబ్లిక్ అంతా కూడా పోతున్నారు అటు నుంచి ఎవరైనా విద్వాంసులు ఉంటారేమో అని ఒక్క ప్రెసరు కూడా సిగ్గు లజ్జ రెండు కూడా విడిచిపెట్టేసింది ఎస్ట్ ఎలా తోస్తే అలాగా ఆ హోమాలజీ కేసుకోండి అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఇంత అలా ఎలా తయారయ్యారా హౌకు హౌట్ ఈస్ అలౌగా అని ఆశ్చర్యవచ్చు సో ఇది తామసయజ్ఞం యొక్క లక్షణం అదే యజ్ఞం తామసం పరిచక్ష తమో నిర్వృత్తం కథయంతి నేను ముత్తం అని ఉంటే కనుక నేను నీరు మృతం అని దిద్దుకోండి తాకింద తాగుతూ ఉండాలి తాకింద తాగుతూ ఉండాలి లేకపోతే పెట్టుకోవాలి అది గీతా ప్రశ్న లో తాకింద తాగుతూ పడలేదు దాంతో ఫస్ట్ ఎడిషన్ లో పడలేదు కానీ సెకండ్ ఎడిషన్ లో పడ అని చెప్పి నేను చాలా రెస్పాన్స్టబుల్ గా చేయాల్సి ఉంటుంది ఏ పని చేసిన నిర్వృత్తం అంటే తమోగుణ తమోగుణంతో నిర్వహించుకున్నటువంటి యజ్ఞము అని చెప్తున్నారు మంచిది దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమాజవం బ్రహ్మచర్యమహింస శారీరం తప ఉచ్యతే క్షంతరలు అవుతారట అత ఇదాని తపస్సువిధము ఇప్పుడు అంటే యజ్ఞము కామస యజ్ఞము రాజ్యసైజ్ఞము శాశ్వత యజ్ఞము మూడు కూడా ఒక వలసలో చెప్పడం అయినది ఇప్పుడు తపస్సు ఒక వలసలో చెప్పుకోవచ్చు అంటే తపస్సు రెండు రకాలుగా చెప్తున్నారు తపస్సు ఒకటి శారీరము వాచికము మానసము చెప్పి తర్వాత సాత్వికము రాజసము తామసము చెప్తారు అక్కడికి మూడు మూడు తొమ్మిది రకాల తపస్సులు వస్తాయి మనకు అంతే కదా శారీరము దాంట్లో మళ్ళీ సాత్వికము రాజసము తామసము వాచికము దాంట్లో మళ్ళీ సాత్వికము రాజసము తామసము అలా ఉంటుంది మనకు ముందు శరీరంతో చేసే తపస్సు శరీరంతో తపస్సు చేయొచ్చు వాక్కుతో తపస్సు చేయచ్చు మనస్సుతో చేయొచ్చు చేయాలి శరీర సందర్భంలో శరీరంతో వాక్కు సందర్భంలో వాక్కుతో సందర్భం అన్నిటికీ ఒకే సందర్భం ఉండదు ఇప్పుడు నదిలో నది తీరాన ఉన్నారనుకోండి అక్కడ చేయాల్సిన తపస్సు ఏమిటి నదిలో స్నానం చేయాలి అంటే ఒకప్పుడు మాట చెప్తున్నా ఇప్పుడు నదిలో నదిలో స్నానం చేసేందుకు తగ్గట్టుగా ఏమి కాబట్టి ఇప్పుడు మీరు స్నానం చేయకపోయినా కూడా తప్పు పట్టడానికి ఉన్న ఒక పెద్ద స్వామి ఒక చాలా మంచి వారు పొద్దు స్వామి ఆయన గంగంటే ప్రీతి అందరికీ ప్రీతి ఆ గంగా స్నానం పెద్ద వయస్సు గంగా స్నానానికి వెళ్తుంటే స్వామి చెప్పారు గంగ బాగులేదైనా అయినా వర్షాలు కురిచయి అదంతా మురిదంతా పట్టుకొస్తూ ఉంటాయి తర్వాత హృష్టి పెట్టులో మురికి అంతా దాంతో పడుతుంది ఇప్పుడు స్నానం చేస్తే ఆ మురికి వల్ల నీకు ఇది వయస్సు కూడా పెద్దది రొంప జలుబు పట్టే అంటే నాలుగు రోజులు దాకా పోగలదు జాగ్రత్త బాత్రూమ్ లో చేయి నేను బాత్రూమ్ సరఫరా చేసేది గంగజాలమే అని చెప్పాడు ఇక్కడ వెళ్ళలేదు వినకుండా వెళ్ళి దాంట్లో స్నానం చేసి నేను చెప్పాను ఇంకా స్నానం చేయగలం తప్పనిసరిగా ఆల్రెడీ దిగేస్తున్నారు ఇంకా నేను మిమ్మల్ని ఆపలేను ఆచమనం మటుకు చేయకండి అని నేను చెప్పాను ఆయన మీరు కాదు మీకు చెప్పాను నేను మీరు పాటించారు ఇంకొక పెద్ద స్వామి ఏమో పాటించలేదు ఆయన స్నానం చేసేసారు ఆచమనం కూడా చేసేశారు చేసేసి నాలుగు రోజులు రెండు రోజుల హాస్పిటల్ మా స్వామిజీ హాస్పిటల్లో జాయిన్ చేశారా పెట్టవాద ఏమి తినడానికి లేదు తాగడానికి లేదు మనిషి ఎలా పడితే ఎలా అయిపోయారు ముందు అడిగాను ఏమన్నా ఇప్పుడు గుర్తుపడ్డాన కాబట్టి నదీ స్నానం అన్నది ఒకప్పుడు నదీ స్నానం పరిస్థితి లేదు ఇప్పుడు పరిస్థితి లేదు అంటే ఒకప్పుడు ముప్పై కోట్ల మంది జనం ఉండేవారు భారతదేశంలో అదే నదు కానీ ఇప్పుడు నూట ఇరవై కోట్ల మంది ఉన్నారు మళ్ళీ అదే నదులు నదులు ఏం ఎరగలేదుగా మరి జనం తయారు చేసేటువంటి కాలుష్యం అంతా ఎక్కడికి పోతుంది దీనికి తోడు ప్రభుత్వాలు పబ్లిక్ పబ్లిక్ వర్క్స్ అని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది పీడబ్ల్యూ దోస్ట్ కరప్ట్ అండ్ ఇనిఫిషియెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ది కంట్రీ మొత్తం ప్రపంచంలో కల్లా పబ్లిక్ వర్క్స్ వెరీ గుడ్ క్వాలిటీ పబ్లిక్ వర్క్స్ నేను ఇండియాలో కనబడు నేను చూశాను కాబట్టి చెప్తున్నా చూశాను పబ్లిక్ వర్క్స్ కొన్ని చోట్ల ఉంటాయి వెరీ హై క్వాలిటీ పబ్లిక్ వర్క్స్ ఉంటాయి వాడు వర్క్ చేసి వెళ్ళేటంటే ఇంత మళ్ళీ అతను దాని మీద కంప్లైంట్ ఉండదు పర్ఫెక్ట్ గా చేసిపోతాం టైం బడ్జెట్ నుంచి పర్ఫెక్ట్ గా చేస్తాం మన దగ్గర పబ్లిక్ వర్క్స్ తో వీడు ఫుట్పాత్ బండలు పనిచేసేసి అలా పై పైన సిమెంట్ వేసి లేచి చెప్పకపోతారు మళ్ళీ వారం రోజులు కాకుండా ఇంకొకటి వచ్చి ఆ బండాలను ఓడగొట్టేసి అడుగులేదు వైరు వేసేసి రోడ్డు పక్కన పడేసి వాడు చెప్పబడతారు ఆ మీద అడుగు పెట్టే పరిస్థితి ఏం అడుగులేదు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ కరెక్ట్ పబ్లిక్ వర్క్స్ మీకు ఇండియాలో కనపడతారు